గురాత్ మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తే దక్షిణామూర్త శ్రుతిస్మృతి పురాణా ఆలయ కరుణాయ నమామి భగవత్పాదం శంకరం లోక శంకర నమ్రీశంకరానందరుపాదాంబుజన్మని సవిలాసమోహ్రాహగ్రాసైకర్మణి ఓ సహనా సహనం భునత్తు సహ వీర్యం కర వహే తేజస్వినధీతమస్ మావిషావై ఓ శాంతి శాంతి శాంతి నిరంసేప్యం శత్స్ శేతి పృచ్చత తద్భాషయోత్తర బ్రూతే శ్రుతి శ్రోతృహితీ దిస్ ఇస్ ఓవర్ ఒకసారి టూ మినిట్స్ అర్థం చేసుకోండి నిరంశేపీ బ్రహ్మము సత్తా ఏదైతే ఉండిందో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నిరంశ అపి నిరవయవమైనప్పటికి కూడా అంటే ఏ విధమైనటువంటి అవయవాలు అందులో లేవు అంశాలు లేవు ఎందుకని సదద్వైతం ఏకం ఏవ అద్వితీయము గనక బ్రహ్మము నిరవయము నిరంశం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ గనక నిరంశేపీ అంశం ఆరోప్య అందులో కృత్స్నేహంశే వేతి పృచ్త దాంట్లో ఒక అంశం ఆరోప్య ఆరోపించడం వల్ల ఎందుకో ఆరోపించడం అంటూ జరిగింది అంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనేటువంటి బ్రహ్మ పదార్థం ఒకటి ఉంటే దాన్ని ఆశ్రయించుకొని మరొకటి ఉంది ఆ ఉన్నదేదో ఆకాశం కాదు ఆ ఉన్నదేదో పంచబో అవి పరమాణువులు కావు అని న్యాయ వైశేషకాలను మనం తొలగించేసిన తర్వాత వేదాంతరీత్యా మరి దీనికి ఉపాదాన కారణం ఏమో అన్నప్పుడు మాయ ఉన్నది అని తెలుసుకున్నప్పుడు ఒక్కటి అనిపిస్తూ ఉంది సింపుల్గా అర్థం చేసుకోండి మాయా అస్థి అంటే బ్రహ్మము మాయ రెండున్నవా సృష్టి పురా అనేది డౌట్ కాబట్టి బ్రహ్మం ఎప్పుడైతే ఏకమేవ అద్వితీయమైందో రెండవది లేనిటువంటి వస్తువు అయిందో అనంతమైనటువంటి వస్తువు అయిందో మరి ఈ బ్రహ్మ ఏదైతే ఉందో ఇది ఇది మాయ ఈ మాయ బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉండాల్సిందే కానీ బ్రహ్మము కన్నా వేరుగా ఉండడానికి అవకాశం లేదు అటువంటి ఈ మాయలో బ్రహ్మము ఈ మాయ బ్రహ్మమును సంపూర్ణంగా ఆశ్రయించుకొని లేకపోతే ఒక భాగాన్ని మాత్రమే ఆశ్రయించుకునిదే కృత్స్నే వేతి పృచ్త కృత్స్నేవా అంశేవా ఇది పృచ్త కాబట్టి కృత్స్నేవా అంశేవా అట్లనడానికి కారణం ఏంటంటే ఒక్కసారి మనం ఫిఫ్టీ శ్లోకానికి వస్తే పక్క పేజీలోనే ఉంది సేమ్ పేజ్ భగవద్గీతను కోట్ చేసినప్పుడు స్మృతిని విష్టవ్యాహమిదం కృత్స్నం ఏకాంశ అనస్తితో ఇదం కృత్స్నం జగత్ చూసారా ఇప్పుడు అక్కడ ఏదైతే కృత్స్నే అంశేవా అన్నాడో కృత్స్నేవా అంశేవా అని అన్నాడో ఇక్కడ మీరు చూస్తే ప్లీజ్ ఈ కనెక్షన్ కోసమే మన చెప్పలేదు మీకు ఇదం కృత్స్నం సంపూర్ణంగా ఈ జగత్ అంతా ఎట్లా ఏకాంక్ష అదం జగత్ ఈ సమస్తమైనటువంటి ప్రపంచము అది అన్వయం ఇదం కృత్స్నం జగత్ ఈ సమస్తమైనటువంటి ప్రపంచము అహం నేను అర్జున ఏ కాంసేనా నా యొక్క ఒక్క అంశం చేతనే ఒక్క భాగం చేతనే విష్టభ్య దాన్ని ఆవరించున్నాను అన్నాడు కాబట్టి త్రిపాదస్ అమృతం దివి అని మనం అర్థం చేసుకున్నాం శృతిని ఆధారం చేసుకొని కాబట్టి కృత్సన శబ్దం అట్లాగే అంశ శబ్దం ఈ రెండు ఇక్కడ ఉండడం చేత అయ్యా బ్రహ్మమును సంపూర్ణంగా మాయా ఆశ్రయించుకొనుందా ఎందుకని బ్రహ్మాశ్రయ సత్వరాజస్తమో గుణాత్మిక మాయాస్తి అన్నారు గనక అవి దాని ధర్మాలనుకోండి సత్వరాజస్తమో గుగుణాలు కాబట్టి మాయాస్తి ఎలా బ్రహ్మాశ్రయ బ్రహ్మమును ఆశ్రయించుకొని అద్వితీయమైనటువంటి బ్రహ్మమును ఆశ్రయించుకొని పూర్ణంగా ఆశ్రయించుకొనుందా లేక ఒక అంశాన్ని మాత్రమే ఒక భాగాన్ని మాత్రమే ఇది ప్రశ్న అందువల్ల పృచ్త వాడు ప్రశ్నించాడు ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా తద్భాషయో ఉత్తరం బృతే అది శృతి చేసిన పని శృతి తద్భాషయోహో వాడు ఏ భాషలో ప్రశ్నించాడో ఏ కోణంలో నుంచి అడిగాడో ఆ కోణంలో నుంచే చెప్పాల్సి వస్తూ ఉంది ఎందుకో తెలుసా ఆ క్వశ్చనే కాంప్లికేటెడ్ అయ్యా సంపూర్ణంగా బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉందే ఫస్ట్ పాయింట్ ఇది బాగా చేసుకో లేదా భాగాన్ని ఆశ్రయించుకొని ఉందే అని అన్నాడు అనుకోండి సంపూర్ణంగా గనక బ్రహ్మమును ఆశ్రయించుకొని ఉంటే మాయా అసలు బ్రహ్మమే లేదు ఎందుకని రెండెక్కడి నుంచి వస్తాయి ఏకమేవ అద్వితీయం బ్రహ్మం కాబట్టి ఏకమేవ అద్వితీయ బ్రహ్మ అన్నప్పుడు ఏకం ఏవ అద్వితీయం తద్బ్రహ్మ ఏదైతే ఉందో దానిని సంపూర్ణంగా కృత్సనం సంపూర్ణంగా ఆశ్రయించుకొని ఉండేటప్పుడు ఇంకా అది ఉండేందుకు అవకాశం లేదు కనుక ఎందుకని ఇది ఎప్పుడైతే సంపూర్ణంగా ఆశ్రయించుకొని ఉందో ఇది లేని చోటే లేదు బ్రహ్మంలో అణు అణువులో అదే ఉండిపోయిందని అర్థం అణువులు కూడా లేవులే అది కాదు అంటే అన్ని అంతా తానై ఉంది అంతా తానై మాయ ఉండేటప్పుడు బ్రహ్మము ప్రత్యేకంగా ఉండేందుకు అవకాశం లేదు ఇంకేం చేయాలి కృత్సనేవా అంశేవా అయ్యా పోని ఒక భాగాన్ని ఆశ్రయించుకొని ఉన్నాడా ఆ ఉందే మాయ బ్రహ్మములో ఒక భాగాన్ని మాత్రమే ఆశ్రయించుకొని ఉందే అంటే ఒక ప్రదేశంలోనే నీడబడి ఇంకో ప్రదేశంలో లేనట్టుగా బ్రహ్మములో ఒక ప్రదేశం మాత్రమే ఆశ్రయించుకోను అన్నాడు అనుకోండి ఒక భాగాన్ని మాత్రమేని అప్పుడు బ్రహ్మములో భాగములు ఉన్నవి అని అర్థం వస్తుంది బ్రహ్మములో గనక భాగము ఉంటే నిరవయవం అనేటువంటిది ఎగిరిపోద్ది అవయవాలు ఉన్నాయని అర్థం అంశములు ఉన్నాయని అర్థం అక్కడే మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ విశిష్టాద్వైత అండ్ అద్వైత అంశ అంశీభావం అర్థమవుతుంది నిరంశేపీ క్లియర్ నిరంశేపీ నిరంశహపీ అది ఎప్పుడైతే నిరంశగా ఉందో అంశ లేకుండా ఉందో అవయవాలు లేకుండా ఉందో అప్పుడే అది నిరంశ అవుతుంది ఇది ఒక భాగాన్ని గనక ఆశ్రయించుకున్నదంటే దాంట్లో భాగాలు ఉన్నాయని అర్థమవుతాయి ఎప్పుడైతే భాగాలు ఉన్నవో ఎక్కడ భాగాలు ఉంటే ఎక్కడ అవయవాలు ఉంటే అక్కడ నసింపు అనేటువంటిది ఉంటుంది కనుక బ్రహ్మం గనక పూర్ణంగా ఇది గనక ఆశ్రయించుకొని ఉన్నదే ఆక్రమించిందే బ్రహ్మం ఇంకా బ్రహ్మమే లేదు ఉండదంతా మాయే ఒకవేళ ఒక భాగాన్ని గనక ఆశ్రయించుకున్నదే భాగం గనక ఉంది అంటే బ్రహ్మం లేకుండా పోతే ఒక ఈరోజు ఈరోజు ఉండినా బాగా అర్థం చేసుకోండి పూర్ణంలో గనక ఆశ్రయించింది అసలు బ్రహ్మమే లేదని అర్థం అంశని కనుక ఆశ్రయించిందే ఒక భాగాన్ని ఈరోజు బ్రహ్మము ఉండినా ఒకరోజు లేకుండా పోతాడు అర్థం ఐదర్వే బ్రహ్మ నిరాకరణం ఇటు చూచినా అటు చూసిన బ్రహ్మం అనేటువంటిది లేదు అనేటువంటి నిర్ణయానికి రావడం జరుగుతుంది బ్రహ్మ నస్థితి అనేటువంటి నిర్ణయానికి రావడం జరుగుతుంది అది అందువల్ల ఎప్పుడైతే ఈ ఆరోపణం అంటే జరిగిందో ఇక్కడ జాగ్రత్తగా అద్వైతాన్ని అర్థం చేసుకోండి అంశ అంశీభావం ఒక భాగాన్ని ఆశ్రయించి ఉండడం అనేటువంటిది ఆరోపం అది సూపర్ దాన్ని ఆరోపము అంటారు ఎందుకని ఆరోపించాల్సి వచ్చింది నిరంశేపి అంశం ఆరోప్య అది శ్లోక నిరంశేపి అంశం ఆరోప్య బ్రహ్మము నిరంశమే అయినా నిర్వయవమే అయినా అందులో అంశాన్ని ఆరోపించడం జరిగింది అయితే స్వామీజీ బ్రహ్మం ఒకవైపు నిరంశము అంటూ ఈ అంశం అనేటువంటి దాన్ని దాంట్లో ఆరోపించడం ఎందుకు జరిగింది అనేటువంటి ప్రశ్న కనుక పడితే దాని అర్థం ఏంటంటే బ్రహ్మంలో ఇది కేవలం ఎవడైతే అడిగాడో అది పృశ్చత వాడి అవగాహన కొరకే గానీ వాస్తవంగా ఆరోపించడం అంటూ లేనే లేదు అది ఇప్పుడు ఈరోజు తీసేస్తాం దాన్ని వాడు అడిగాడే వాడి భాషలోనే చెప్పాలి తద్భాషయోహో ఉత్తరం బ్రూతే శృతి కాబట్టి భావం అంశీభావం ఆరోప్యమైతే ఇది కేవలం అవగాహన కొరకు ఎవడైతే శ్రోత ఉన్నాడో శ్రోతకు అర్థం కావడం కోసమే శ్రోతకు చక్కగా అర్థం కావడం కోసం వారి మార్గంలోనే ఈ అంశం అనేది ఒకటి ఉన్నది అని అంశము ఆరోపించడం అనేది జరిగింది అని వాటికి అర్థం కావడం జరిగింది అంతేగాని ఇలా అంశమును ఆరోపించడం వల్ల మాయా జగత్తుగాని బాగా అర్థం చేసుకోండి మాయాకార్యమైనటువంటి ఈ జగత్తు గాని. లేక ఈ జగత్తుకు కారణమైనటువంటి మాయ కాని అండర్స్టాండ్ మాయాకార్యమైన జగత్తు కాని జగత్తుకు కారణమైనటువంటి మాయ కానీ ఈ రెండు బ్రహ్మమునందు ఉన్నవి అని నిర్ధారణ చేయడం మాత్రం కానీ ఎందుకని బ్రహ్మం అస్సంగము అవ్యయము నిరయవము అసంగోహ్యయం పురుష అయం పురుష అసంగ అంటచ్డ్ అది అస్పర్శయోగంలో మనం చూసింది మొన్న కాబట్టి బ్రహ్మములో ఆరోపణ జరిగిండొచ్చు కావడం లేదు అదే శ్లోకం నిరంశేపీ వంశ అంశము ఆరోప్య అది ఎక్కడైతే అంశాలు లేవో నిరంశగా ఉందో నిరవయవంగా ఉందో దాంట్లో అవయవాల్ని ఉన్నవి అని ఆరోపించడం జరిగింది ఈ ఆరోపణ ఎందుకు అని అర్థం చేసుకున్నట్లయితే ఆరోపం సత్యమని కాదు సత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక మార్గం ఇదొక మార్గం అందుకని వాటిని ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది ఇప్పుడు చూడండి ఆరోపం ఏదన్నా చేశామనుకోండి ఒకదాన్ని దేని మీద ఆరోపించాలి అది ఒకటి ఆరోపణ చేశాము అంటేనే సూపర్ ఇంపోజ్ చేశామనుకోండి రథు సర్పవత్ కాబట్టి సర్పాన్ని దూచినప్పుడు సర్పము ఆరోపించబడింది దేని మీద ఆరోపించబడింది రజ్జు రజ్జు అనేది ఒకటి ఉండాలి కాబట్టి ఎక్కడైనా ఆరోపము గనక జరిగింది అంటే ఈ ఆరోపము దేని దగ్గర అయితే జరిగిందో దాని స్వరూపం ఉండాల అది అధిష్టానం అధిష్టానం లేకుండా ఆరోపం జరగనే జరగదు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సర్పము అని ఆరోపించబడింది అంటే అక్కడ రజ్జు ఉంది రజ్జువు ఉంది రజ్జువు లేని చోట నీకు సర్పం కనపడదు సర్పం నీకు కనిపించింది అంటే రజ్జువు ఉంది సర్పం ఆరోపించబడింది దేంట్లో రజ్జువు నందు అది అధిష్టానం ఇది ఆరోపం అది అధిష్టానం ఫస్ట్ పాయింట్ ఎక్కడైనా సరే ఇది ఆరోపించబడింది అని అన్నప్పుడు దేని ఎందు ఆరోపించబడింది అది ఉండాలి అది లేకుండా ఆరోపణ జరగదు ఇప్పుడు ఆకాశంలో నీకు పావు ఉన్నట్టుగా తెలియదు తెలుస్తుంది కొబ్బరి చెప్పలో నీకు వెండి ఉన్నట్టు తెలియదు ముత్యప చెప్పలో తెలుస్తుంది సరేనా కొబ్బరిచిప్ప ఉండొచ్చు దాంట్లో వెండి ఉందని నీకు తెలియదు అదే ముత్యప చెప్పలో శుక్తిగా రచిత భ్రాంతి కాబట్టి ఆ ముత్యప చెప్పను చూసినప్పుడు అది తెల్లగా కనపడుతూ ఉంటే మెరుస్తూ అది వెండిలాగా నీకు అనిపిస్తూ కాబట్టి ఎక్కడైనా సరే ఒకటి ఆరోపణ జరగాలి అని అనుకున్నప్పుడు దేని మీద ఆరోపణ జరగాలి అది అనేది ఒకటి ఉండాలి ఇది ఆరోపణ ఎక్కడైతే జరిగిందో ఆరోపించబడిన ప్రదేశం ఉంది అది అధిష్టానం అవుతుంది రజ్జువు అధిష్టానం అవుతుంది సర్పం ఆరోపమవుతుంది ఆయన ఇంతవరకు క్లియరా సెకండ్ పాయింట్ ఏంటంటే ఒకటి ఆరోపించినప్పుడు ఒక వస్తువు మీద ఒక వస్తువు పెట్టడం వేరే ఇది ఇది పెట్టండి ఇది ఎక్కడ పెట్టాము టేబుల్ మీద పెట్టాము టేబుల్ వేరుగా ఉంది గనక ఏనాయన ఈ పెట్ట వేరుగా ఉంది గనక దీన్ని దాని మీద పెట్టడం జరిగింది ఆరోపం అంటే అది కాదు ఇప్పుడు రజ్జు అనేది ఒకటి ఉండి దాని మీద సర్పం తీసుకొచ్చి పెట్టలే ఎవడో దీని ఆరోపం మీరు ఆరోపమంటే లేదే లేనిది ఉన్నట్టుగా కనిపించడం అది సూపర్ ఇంపోజిషన్ వస్తు వస్తువు ఒకటి ఉంది అది అర్థం కానప్పుడు రెండవదిగా కనిపించడం ఆరోపం అవుతుంది కాబట్టి ఎప్పుడైతే నేను తీసుకొని వచ్చి ఈ పెట్టని ఇక్కడ పెట్టాను అన్నప్పుడు ఇది దాని మీద ఉంది అంటే ఇది ఉంది అది ఉంది టేబుల్ ఉంది దాని మీద పెట్టే ఉంది అదే రజ్జువులో నువ్వు సర్పాన్ని ఆరోపించినప్పుడు సర్పం ఉంటే రజ్జువు లేదు రజ్జు ఉంటే సర్పం లేదు ఇంపార్టెంట్ ఎప్పుడైతే నిరంసేపి అంశం ఆరోప్య నిరవయవమైనటువంటి బ్రహ్మమునందు అసంగమైనటువంటి బ్రహ్మమునందు అద్వితీయమైనటువంటి బ్రహ్మమునందు అంశాన్ని ఆరోపించడం జరిగిందో మాయన ఆరోపించడం జరిగిందో జగత్తును ఆరోపించడం జరిగిందో ఉంటే అదన్నా ఉండాలి లేకపోతే ఇదన్నా ఉండాలి క్లియర్ ఆ ఉండేది ఏదో సత్యం కావాలి ఏదస్ తత్సత్ కదా అవునా కానీ ఇక్కడ ఒక అందమైనటువంటి సెంటెన్స్ నా అధిష్టానాతి భిన్నత ఆరోపిత శస్ ఎ సెంటెన్స్ అధిష్ఠానాత్ భిన్నత ఆరోపితస్య అంటే ఆరోపితస్య దేన్నైతే మనం ఆరోపించామో దానికి అధిష్ఠానా అధిష్టానంగా ఏదైతే ఉందో ఆధారమైంది దేని ఎంతైతే నువ్వు ఆరోపించావో దానికన్నా భిన్నత దానికన్నా ఇది వేరుగా ఉండడం అనేటువంటిది లేదు అది విషయం కనుక న అధిష్ఠానాత్ భిన్నత ఆరోపితస్య అధిష్టానాత్ భిన్నా భిన్నత ఆరోపితస్య నా భవతి ఇతి కాబట్టి దేని ఎందైతే మనం ఆరోపణ చేశామో ఆ ఆరోపించబడినటువంటి వస్తువు అది అధిష్టానంగా ఏదైతే ఉందో దేని మనం ఆరోపించామో అధిష్టాన వస్తువు దానికన్నా వేరుగా మాత్రం లేదు కాబట్టి సర్పాన్ని ఆరోపిస్తే ఈ సర్పము రజ్జువు వేరుగా లేదు మాయ ఆశ్రయించుకొని ఉంది ఇది బ్రహ్మము కన్నా వేరుగా ఉండడానికి అవకాశం లేదు ఊరికే కొద్ది ఒక్క మాట అంటాను ఇక్కడ అనకూడదు నేను మీకు అర్థం కావడానికి అంటే కన్ఫ్యూజ్ అవుతారేమన్నా సరే బ్రహ్మముని మాయ ఆశ్రయించుకొని ఉంది రజువుని సర్పం ఒక మాట అంట సర్పం ఉంది అసలు చాలే దట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇది దాన్ని ఆరోపించుకునేది ఈ ఆరోపణ దాని మీద జరిగింది అది ఉందా ఇది ఉందా రెండు ఉండయా అనేది ప్రశ్నే అయ్యా ఆరోపమైతే జరిగింది దేంట్లో అయితే జరిగిందో అందులో భాగాలున్నాయి అనుకుంటున్నాం వాస్తవానికి భాగాలు లేవు నిరంశఅ అపి నిరంసేపీ అంశం ఆరోప్య కాబట్టి ఆరోపించబడింది పెట్టింది గనకైతే వేరుగా ఉంటుంది ఎప్పుడైతే ఆరోపించడం జరిగిందో ఆరోపించబడిన వస్తువు దానికి ఆధారంగా ఉండే వస్తువు కన్నా భిన్నంగా లేదు కనుక ఉంటే అదైనా ఉండాలి ఇదైనా ఉండాలి ఇది లేదని నిర్ణయం అవుతుంది రజ్జు సర్పంలో సర్పం లేదనేది నీకు నిర్ణయం అయ్యేది అంతేనా రజ్జు లేదనే ఆ నిరాకరణ జరగనంత వరకు నీకు రజ్జు తెలిసి వస్తుంది ఎందుకని దానికి ఇది అవరోధంగా నిలబడుకోనుంది కదా ఇది రజ్జువు అనే జ్ఞానంని కలగడానికి కలగనివ్వకుండా నేను రజ్జువును కాను నేను సర్పమని ఇది నిలబడుకోనుంది కదా కాబట్టి మొదట ఈ సర్పం లేదనేది డిసైడ్ కావాలి బాగా అర్థం చేసుకోండి సర్పం లేదని ఎప్పుడైతే తెలిసిపోతుందో ఇంకక్కడ ఉన్నది రజ్జు మరి సర్పం ఎక్కడి నుంచి వచ్చింది కల్పించామా ఎవరు కల్పించారు ఎవరు కలిపిస్తే ఏమి లేని దానికి గొడ్రాలి ఎవడు పేరు పెడితే మంచాపుత్రుడికి పేరు ఎవడు పెడితే అసలు లేడు కదా అర్థం చేసుకో ఇది జరగబోతుంది ఇక లేని పాము లేనట్టే పోతే ఉన్న ఉన్నట్టుగా తెలుస్తుంది లేని బ్రహ్మం లేనట్టుగా పోతే ఉన్న అది లే మాయ ఉన్న బ్రహ్మం ఉన్నట్టుగా తెలుస్తుంది సరే ఆ మాయలో ఏమున్నాయి పోవడానికి అది పెద్ద కార్యం అని కదా ఇప్పుడు ఆ మాయలో సత్వరాజ స్తంభగుణాలు అవి ఉన్నాయని నీకు ఎట్లా తెలుసు పంచభూతాలు ఉన్నాయి కనుక ఓ కాబట్టి పంచభూతకమైనటువంటి ప్రపంచం అంతా ఉంది మొత్తం టోటల్ లేదని తెలియాలి అంత మాయాకార్యమే గనక అర్థమైందే అప్పుడు బ్రహ్మమే ఉంటుంది ఇప్పుడు అంటారు స్వామీజీ సర్వం బ్రహ్మంగా ఎట్లా చూసే స్వామిజీ కర్తను కనపడుతుంది అనక బాయ్ కాబట్టి కర్తన ఏంటంటే నీకు తెలియాలి నీ కర్తను కనపడట నష్టం లేదు ఏమైంది ఏమైంది నాయన వస్త్రం వస్త్రం ఏంటి దారం దారం ఏంటి కాటన్ కాటన్ ఏంటి పార్టికల్స్ మళ్ళీ వచ్చి మళ్ళీ చివరికి మాయకు తీరిపోదు అది లేదని తెలిసిపోద్దు ఇంకా ఉన్నది ఇదే అంటది కాబట్టి అధిష్టానానికన్నా భిన్నంగా ఆరోపితమైనటువంటి వస్తువు ఉండడానికి అవకాశమే లేదు కాబట్టి ఇప్పుడు రెండు ఉన్నాయి నాయన మన దగ్గర ఈరోజు సబ్జెక్ట్లో వినండి అధిష్టానం ఒకటి ఆరోపించబడింది ఒకటి ఏదో ఒకటే సత్యంగా ఉండాలి దట్స్ మై పాయింట్ ఇదైనా సత్యం ఉండాలి అదైనా సత్యం ఉండాలి ఎందుకని సత్యం అనేది ఏకం ఏవో అద్వితీయం సతద్వైతం స్టార్ట్ అయింది అక్కడ ఈ చాప్టర్ స్టార్ట్ అయింది అక్కడ ప్రకరణం కనుక సతద్వైతం కనుక ఈ రెండిట్లో ఏదో ఒక్కటే ఉండాలి కాబట్టి అధిష్టానం సత్యమా ఆరోపితం సత్యమా అని ప్రశ్న పెడితే అసలు అధిష్టానమే లేకపోతే ఆరోపితమే లేదు కనుక అధిష్టానమే సత్యము ఆరోపితం అనేటువంటిది సత్యం కాదు మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆరోపితమైంది దానికన్నా వేరుగా ఉందే దాని నుంచి వస్తుంది అది ఉండేది అదే అయినప్పుడు పాము త్రాడు కన్నా వేరుగా ఉందే పాము కనుక త్రాడు కన్నా వేరుగా ఉంటే త్రాడుండే చోటే కనపడాల్సిన అవసరం లేదు అక్కడ కూడా కనపడవచ్చు వేరుగా ఉంటే లే ఎక్కడ త్రాడుందో అక్కడే కనిపిస్తుంది అధిష్టానం ఉన్న చోటే ఆరోపణ తెలుస్తుంది కాబట్టి వేరుగా ఉందా లేదు వేరుగా లేదు ఇప్పుడు చెప్పండి సర్పం ఎవరు త్రాడేనా చెప్పండి త్రాడేనా మాయెవరు త్రాడెవరు సర్పమా బ్రహ్మం ఎవరు శుభ్రం ఇంకెందుకు నేను చెప్పేది పోతా ఇప్పుడు మాయ కూడా బ్రహ్మమే కానీ ్రహ్మం మాయ కాదు ఎప్పుడు ఉండేది బ్రహ్మమే గనక దానికి వేరుగా మాయ కూడా ఉండలేదు గనక ఆరోపం ఇది కూడా బ్రహ్మమే అది మనం చెప్పేది మిథ్య కూడా సత్యమే కానీ సత్యం మిథ్య కాదు కాబట్టి ఈ ఆరోప స్వరూపాలు ఏమిటో ఇది మనకు క్లియర్గా అర్థం కావాలి అధిష్టానమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉందో అది సత్ అది సత్ అదే సతద్వైతం సదేవ సౌమ్య ఇది మగ్ర ఏకమేవా బ్రహ్మ ఏకమేవ అద్వితీయం అదే అది బ్రహ్మము దాని ఎందు మాయా కల్పించబడింది ఆరోపించబడింది క్లియర్ పోతాన శ్లోకానికి ఇంతవరకు అర్థమైంది నాయన కథం ఇప్పుడు ఇస్తున్నాను క్వశ్చన్ కథం అయ్యా నువ్వు ఊరికే బ్రహ్మము ఏకమేవ అద్వితీయ బ్రహ్మం ఇంతవరకు నువ్వు డిఫైన్ చేసి నిర్ణయం చేసి ఒక్కసారి దాని ఎందు ఇది ఆరోపించబడింది అని చెబితే నమ్మడానికి మేము ఏమన్నా పిచ్చాడమా అసలు ఉండేది అదే కదా రెండవది ఎక్కడి నుంచి వచ్చింది మాకు అర్థం కావడం లేదు అది యథార్థం కావచ్చు ఏ విధంగా దాని ఎందు ఇది ఆరోపించబడింది బ్రహ్మమునందు మాయ ఎలా ఆరోపించబడింది కమా సత్తత్వమాశ్రీత శక్తి కల్ప ఏసతి విక్రియా వర్ణాభిత్తి గతాభి చిత్రం నానా విధం తథా ఎట్లా కల్పించబడింది అంటే ఇట్లా ఈ విధంగా కల్పించబడింది బ్రహ్మమునందు ఏకమేవ అద్వితీయమైనటువంటి బ్రహ్మమునందు మాయ ఈ సమస్త జగత్తుని ఏ విధంగా సృష్టించిందో కల్పించిందో మాయ ఆరోపించబడ జరిగిందో అది ఎట్లా అంటే కథం అంటే ఇదిగో నాయన ఎట్లా ఎట్లా థర్డ్ లైన్కి వస్తున్నాను చూడండి భిత్గత భిత్తిగత వర్ణ భిత్తౌ నానావిధం చిత్రం తధ అట్లాగే ఇట్లా అట్లాగే కబడి తథ అని ఎప్పుడైతే అన్నాడో యథా అని ముందు అంతేనా యథా ఏ విధంగా అయితే తథా ఆ విధంగా కాబట్టి యథ అంటే లేదు నేను మీకు పెడుతున్నాను యథ ఏ విధంగా అయితే భిత్తిగత భిత్తి అంటే వాళ్ళు గోడ భిత్తి అంటే గోడను పొందినటువంటి గోడను ఆశ్రయించుకున్నటువంటి వర్ణ రంగులు భిత్తిగత వర్ణ యథా ఏ విధంగా అయితే భిత్తిగతా వర్ణ అంటే ఒక గోడని ఆశ్రయించుకొని ఉండేటువంటి రంగులు భిత్తిగతా వర్ణ భిత్తౌ ఆ గోడయందు భిత్తౌ ఆ గోడలో లేక గోడయందు కరెక్ట్ భిత్తౌ అందు భిత్తౌ ఆ గోడ ఎందు నానావిధం చిత్రం నానావిధం రకరకాలైనటువంటి చిత్రం విచిత్రాలన్నీ చూపిస్తా ఉందా అర్థమవుతుంది ఇప్పుడు యథ ఏ విధంగా అయితే ఒక గోడ మీద ఉండేటువంటి రంగులు గోడను ఆశ్రయించుకున్నటువంటి రంగులు రకరకాలైనటువంటి రూపాన్ని మనకు చూపిస్తూ ఉందో నానా విధం చిత్రం చిత్రంగా మనకు చూపిస్తూ ఉందో తథా అట్లాగే ఇప్పుడు ఫస్ట్ లైన్కి రండి సత్తత్వమాశ్రిత శక్తి శక్తిహి మాయా శక్తి ఇది బాగా అర్థం చేసుకో శక్తి అంటే అయం మాయా శక్తి ఇప్పుడు ఏ మాయ అయితే ఆరోపించిందని చెప్తున్నాం దాని విషయం చెప్తున్నాడు శక్తిహి మాయాక్తి అక్తి సత్తం ఆశ్రిత శక్తి ఇయం మాయాశక్తి తిష్టతి ఓ ఒప్పుకో ఒప్పుకో ఉన్నదన్నాం కదా మాయా ఉంది అని అన్నాం కదా మాయా అస్థి అన్నాం కదా తిష్టతి పో ఉంది ఒప్పుకుంటున్నాం ఇప్పుడు కూడా మాయాశక్తి ఉంది తిష్టతి ఇయం మాయాశక్తి ఇ మాయాశక్తి దేన్ని ఎట్లా ఆశ్రయించుకొని ఉందంటే సత్యమా కాదు ఆశ్రయించుకొని ఉంది దేన్ని ఆశ్రయించుకొని ఉంది సత్తత్వం ఆశ్రిత సత్తత్వం ఆశ్రిత తత్వం అంటే నాయన సత్యము అని అర్థం ద రియాలిటీ తత్వం అంటే అది కాదు తత్వ వివేకం స తత్వము అంటే రియాలిటీ అర్థం తత్వం అంటే యథార్థ స్వరూపం రియాలిటీ అంటే యథార్థ స్వరూపం సత్ అంటే ఈ ప్రకరణం ప్రారంభం ఏంటి సతద్వైతం సత్ అనేటువంటిది అద్వైతం గనక సత్ అనేది సదద్వైతం తత్వం అనేటువంటిది సత్యం సత్ తత్వం అనేది సత్యం చూడం పదాలు చూడండి సత్ తత్వం సత్ తత్వం టూ వర్డ్స్ ఆర్ దేర్ సత్ తత్వం సత్ తత్వం అంటే తత్వం సత్యం ఏది అంటే సత్ తత్వము సదేవ సత్పదార్థం ఏదైతే ఉందో ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అదే తత్వం అంటే రియాలిటీ తత్వం అంటే ఏంటంటే అని తత్వం ఈజ్ సత్ సతద్వైతం అటువంటి దాన్ని అంటే సత్యమైనటువంటి సద్వస్తువును లేక సత్పదార్థమును అద్వితీయమైనటువంటి సద్వస్తువును ఆశ్రిత్య దాన్ని ఆశ్రయించుకొని సత్తత్వం ఆశ్రిత్య దాన్ని ఆశ్రయించుకొని ఎవరు మాయాశక్తి ఆశ్రిత్యే సతి విక్రియా కల్పయేత్ సతి విక్రి సతి సతి అంటే సంటేంటి పతికి ఆపోజిట్ కాదు సతి సద్వస్తుని సద్వస్తుని బ్రహ్మి సతి ఆ సత్ ఏదైతే ఉందో దానియందు విక్రియా వికారాలు క్రియా విక్రియా వికారాలని కల్పయేత్ కల్పించింది చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను అనుభావం చూడండి ఆయన గోడను ఆశ్రయించుకునేటువంటి రంగులు గోడలో వివిధములైనటువంటి రూపాలను ఏ విధంగా అయితే కల్పించడం జరిగిందో ఆరోపించడం జరిగింది అది కల్పించడం అంటే ఎందుకో తెలుసా కల్పించడం అనే పదం గనక వాడకపోతే అది అక్కడ ఉన్నవేనర్థం కానీ వాస్తవానికి లేవు నీకు కనపడతాయి జస్ట్ లిసన్ కాబట్టి గోడను ఆశ్రయించుకొని ఉండేటువంటి రంగులు పెయింట్స్ అన్నీ కూడాను గోడ ఎందు వివిధం రకరకాలైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి రూపాలని చూపెట్టడం జరుగుతూ ఉందో అట్లాగే సత్యస్వరూపమైనటువంటి సద్ అద్వైతాన్ని సదద్వైతాన్ని సద్వస్తువుని బ్రహ్మమును ఆశ్రయించుకున్నటువంటి ఈ మాయ మాయా శక్తి సతీ ఆ బ్రహ్మమునందు విక్రియ వికారాలని కల్ప ఏ కల్పించింది కల్పించింది వెరీ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ అంటే బ్రహ్మము అద్వితీయం గోడ గోడ కూడా సరేనా గోడలో ఏమీ లేదు విక్రియా విక్రియా క్రియా అంటే క్రియలు విక్రియా వివిధక్రియా విక్రియా అంటే కార్యవిశేషా ఇదే కార్య విశేషాలను అయినా ఇప్పుడు కారణం రంగులు కార్యం రూపాలు కదా కార్యవిశేష అది ఎక్కడ కాబట్టి వివిధ క్రియా అంటే ఆకాశాది కార్యవిశేషా ఆకాశాది కార్య విశేష ఎందుకని మాయ కారణము పంచభూతాలు కార్యం కదా మాయ కారణమైంది దాంట్లో నుంచే కదా వచ్చా ఇవన్నీ కూడా ఉపాదాన కారణం అదే కదా అది కారణంగా ఉంది ఇది కార్యంగా ఉంది ఇవన్నీ విక్రియా ఎందుకో తెలుసా వికారాలు ఇవన్నీ వికారాలు మాడిఫికేషన్స్ మార్పులు ఎప్పుడైతే ఆకాశం నుంచి వాయువు వచ్చిందో వాయువు నుంచి అగ్ని వచ్చిందో అగ్ని నుంచి జలం వచ్చిందో జలం నుంచి వృద్ధి వచ్చిందో రకరకాలైనటువంటి రూపాలు కనపడుతున్నాయి ప్రపంచంలో నీకు గోచరించేటువంటి రూపాలన్నీ కూడాను దానికన్నా భిన్నమైనటువంటి కావు కాబట్టి ఆ కారణం యొక్క కార్యాలయ ఇవన్నీ కూడాను ఇవన్నీ కల్పించబడ్డాయి దేంట్లో ఏమీ లేని గోడలో కల్పించబడ్డట్టుగా అద్వితీయ బ్రహ్మని రెండో వస్తువులైనటువంటి బ్రహ్మమునందు ఈ విధంగా కల్పించడం జరిగింది కల్పయేత్ కల్పించింది అంటే ఏంటిది కల్పయతి అంటే వాస్తవంగా నిజంగా అక్కడ చొప్పించిందే ఇప్పుడు ఒక గోడ ఉంది నాయన గోడ మీద పెయింట్ చేసేస్తాడు వచ్చి పెయింటర్ రకరకాలైనటువంటి పువ్వులు ఎప్పుడు మనం చూసినాం ఓ సైడు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అద్భుతంగా ఒక లోయే కనపడతా ఉంది ఆ లోయ అంతా రకరకాలైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి రంగు రంగుల పుష్పాలు మిరుమిట్లు కలిపి కనపడుతున్నాయి బ్యూటీ ఇటు చూచాం రకరకాలైనటువంటి పక్షులు మనం ఎప్పుడు చూడనటువంటివి ఎగిరిపోతూ ఉండయి ఆకాశంలో వినీలమైనటువంటి ఆకాశంలో అల్లంత దూరాన అందమైనటువంటి భవనాలు కనపడతా ఉన్నాయి ఇటు చెట్లు కనపడతా ఉన్నాయి ఇవన్నీ ప్లీజ్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ వాళ్ళలోనే అన్నీ కనపడతా ఉన్నాయి నేను అడుగుతా 12 బై 12 వాళ్ళు ఏమయ్య <laughs> 2000 థౌజండ్ ఎస్ఎఫ్టీ బిల్డింగ్ వస్తుంది వస్తుందని చెప్పండి అటువంటి భవనాలు అనేకం వాల్యూ వస్తుంది లోయ అటువంటి లోయలో విచిత్రమైన చిత్ర విచిత్రమైనటువంటి పుష్పాలు నానా విధాని పుష్పాన్ని నానా విధాని భవనాన్ని సమాచ చదండి పక్షులు అనేకం ఇవన్నీ వచ్చేందుకు అవకాశం ఉన్నాయా కానీ నేను అడిగాను అనుకోండి అయ్యా అవేమిటి చెప్పండి స్వామీజీ పక్షులు ఇదేంటి స్వామీజీ చెట్లు అవేంటి స్వామీజీ పుష్పాలు సమాచండి అవేమిటి అవేం భవనాలు చెప్తున్నావు కదా నువ్వు అవి ఎక్కడ లేకపోతే నువ్వు చెప్తావా నేను అడిగాను భవనాలు ఎక్కడ ఉన్నాయని అవి ఏమిటి అన్నాను నా వేళ్ళను బట్టి భవనాలు అంటున్నావు ఇవేమిటన్నాను నా వేలు దృష్టిలో పెట్టుకొని ఈ దృక్పథంలో నుంచి ఈ స్టాండ్ పాయింట్లో నుంచి అది స్టాండ్ పాయింట్ ఒక పాయింట్ ఇబ్బంది చూస్తే కనబడేది నాట్ఫుల్ కాబట్టి ఈ స్టాండ్ పాయింట్లో నుంచి చూసినప్పుడు స్వామీజీ అవి పక్షులు కాబట్టి అవి లేకపోతే నువ్వు ఎందుకు చెప్తావు ఉన్నావని అవి ఉన్నాయి కదా పక్షుని బట్టి నాకు మన నిద్ర పోయినంతవరకు అది పోదు అది ఎగిరిపోద్దనే భయం నీకు అవసరం లేదు పోదాం బాదా నీ కూడా వస్తా చొక్క పట్టుకొని నాకు పక్షులు పట్టిచ్చు ఎందుకని లేదు ఉన్నదన్నావు కదా ఉంది అయితే పట్టించు లేదు ఏమ ఏమైంది నీకు ఉందంటావు లేదంటావు లేదంటావు ఉందంటావు నా వేదాంతం నీకు అర్థం కాకపోతే పర్వాలేదు నీది నాకు అర్థం కావడం లేదు ఇంతకైతే ఉందా లేదా ఉంది స్వామిజీ బా పట్టిస్తా బాధ లేదు స్వామి అన్నీ రూపాలే అది తమాషా నానావిధం చిత్రం విచిత్రం కదా విచిత్రం విచిత్రం అనేది ఎందుకు వచ్చింది చిత్రం రకరకాలైన రూపాలు కదా చిత్రం విచిత్రం వివిధం చిత్రం వివిధం చిత్రం ఎందుకని పువ్వులు ఏవైతే భవనాలు కాదు భవనాలు ఏవైతే ఉన్నాయో పక్షులు కావు పక్షులు ఏవైతే ఉన్నాయో చెట్లు కావు చెట్లు ఏవైతే ఉన్నావి మనుషులు కాదు ఇవన్నీ నాకు కనపడతా ఉన్నాయి అక్కడ ఉన్నట్లే ఉన్నాయి కానీ అక్కడ ఏమీ లేవు ఉండేది మాత్రం కేవలం రంగులుంటే ఆ రంగులు గోడని ఆశ్రయించుకొని ఉంటే ఆ రంగుల్లో నుంచి నాకు ఇవన్నీ కనపడుతున్నాయి వర్ణాహ భిత్తిగతాహ వర్ణాహ భిత్తవు నానావిధం చిత్రం వివిధమైనటువంటి చిత్రాలని చూపిస్తూ ఉంది అట్లాగే గోడ గోడలో ఇవేవి లేవు అది అర్థం చేసుకోవాల్సింది మీరు గోడ అద్వితీయం ఎందుకంటే గోడలో గనక పక్షి ఉంటే గోడ మీద గనక చెట్టు ఉంటే గోడ మీద గనక పువ్వు ఉంటే గోడ మీద గనక భవనం ఉంటే గోడ మీద మనుషులు గనక ఉంటే నడుస్తూ అప్పుడే రెండో వస్తువు ఉందని కానీ ఉన్నది మాత్రం గోడే ఆ గోడను ఆశ్రయించుకునేటటువంటి ఈ రంగులు ఇన్ని రూపాల్లో నీకు కనపడడం అది కల్పన ఇది ఆ రూపం ఒక్కసారి గనక రంగుల్ని గనక తుడిపేశామా హోలీలాగా ఆ తర్వాత ఏమీ లేదు కేవలం గోడ వన్ వితౌట్ సెకండ్ ఏకం ఏవో అద్వితీయం కాబట్టి విక్రియా వివిధ క్రియా కార్య విశేషా కల్పయేత్ కల్పించబడింది ఇక్కడ పదం అదే ఇంపార్టెంట్ సృష్టిమన్ల కల్పయేత్ కల్పించబడింది అన్నాడు కల్పయతి నైనా కల్పయతి కల్పించబడింది కల్పించబడింది కాదు సత్యం కాదని అర్థం అక్కడే సత్యమైతే కల్పించడం కాదు సత్యమైతే రజ్జు ఉండడం దాంట్లో పాము చూచావంటే పాముని కల్పించవు ఉన్న రజ్జువులో లేని పాముని కల్పించవు కల్పయతి ఆ కల్పించినప్పుడు కల్పించడం సత్యమా ఎందుకంటే కల్పించేది కనుక సత్యమైతే ఇప్పుడు ఈ పక్షుని పట్టించాలి అన్నకు కాబట్టి కల్పయతి ఇవ కల్పయతి కల్పయతి ఇవ కల్పయతి అది మనం చూస్తాం ఇవ యాజ్ దోవ్ కల్పించినట్లుగా ఉంది వాస్తవాని ఆడ ఏది లేదు ఉండేది మాత్రం ఒక్కటే కానీ రెండవది లేదు ఇది కేవలం ఆరోపము స్వరూపంలో మాత్రం ఇవి ఏవి ఉండేందుకు అవకాశమే లేదు కాబట్టి యథా భిత్తగతా వర్ణ భిత్తవు కల్పయతి త మాయాశక్తి అద్వితీయ బ్రహ్మణి మాయాశక్తి అద్వితీయ బ్రహ్మణి వివిధ క్రియా కల్పయతి వివిధ క్రియా కల్పయతి అది విషయం స్వామిజీ అది ఏదో గోడగేడంటుండ అర్థం కావడం లేదు వివిధ క్రియా అద్వితీయ బ్రహ్మణి కథం కల్పయతి కథం కల్పయతి దీంట్లో అర్థమవుతుంది రంగులు మీరంతా ఎగ్జాంపుల్ ఇచ్చారు కనుక మరి అద్వితీయమైనటువంటి బ్రహ్మం ఒక్కటే కదా ఉండేది అది వీడుద్దేశ పూర్వపర్చి చెప్తున్నాను నేను అక్కడ లేదు గోడ వేరుగా ఉంది రంగులు వేరుగా ఉండే కల్పించబడ్డాయి స్వామీజీ సీ ద పాయింట్ అద్వితీయ బ్రహ్మంలో గోడ గోడ అనుకుంటాం అద్వితీయ బ్రహ్మాన్ని ఏందా భగవంతుడు గోడ ఏది సేవయ్యా గాడు జీవోడి ఏ గోడ జీవోడి గాడు ఇప్పుడు అన్నిటికీ అంత మరీ గట్టిగా పట్టుకుంటే అట్లా ఏదో సర్దుకొని పోండి చెప్పలేందని చెప్తున్నాను కదా జస్ట్ లిస్సన్ జస్ట్ లిస్సన్ అందువల్ల దాంట్లో ఉండేది బ్రహ్మం ఒక్కటే కదా ఈ రెండు ఇంటి మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు స్వామిజీ కథం కల్పయతి అర్థం కావడం లేదని చెప్పనా కథం కల్పయతి స్వప్నే ప్రపంచవత్ కమా స్వప్నే ప్రపంచవత్ ఎవరి స్వప్నే తవ స్వప్నే సా తవ స్వప్నే తవ స్వప్నం తవ ప్రపంచం కల్పయతి అవునా అది స్వప్నే ప్రపంచవత్ తవ స్వప్నే తవ ప్రపంచం కల్పయతి ఇప్పుడేమిటి ఇప్పుడు గోడను చూచినప్పుడు స్వామిజీ గోడ ఉంది కదా రంగుల ఉంది కదా అని దైతం వచ్చింది అంత కదా నీ బాధ కదా ఇప్పుడు తమరు చెప్పండి తమరు పడుకున్నారు కదా ఎవరైనా ఉన్నారా చెప్పండి గురక తప్ప ఎవరున్నారు సార్ నీ కూడా ఎవరు ఎవ్వరు లేరు కదా ఎవరు లేరు కదా మరి నీ స్వప్న ప్రపంచంలో ఎన్ని కనిపించాయి నీకు కాబట్టి అద్వితీయ బ్రహ్మణి ఒకటే ఉండేటువంటి సత్పదార్థం నందు ఆరోపణ ఎట్లా జరిగింది అంటున్నావు నీ ప్రపంచం స్వప్నే ప్రపంచవత్ లేదా స్వప్నే ప్రపంచవత్ కాబట్టి అక్కడ అవన్నీ కనిపించవచ్చు ఉండని లేదు అయ్యా చూడండి ఎన్ని పూలున్నాయండి ఎంత బాగుండా ఎవరయ్యా ఆ పూల మొక్కలు నాటింది ఎవరో నాకు చెప్పు ఆ భవనాన్ని కట్టింది ఎవరో నాకు చెప్పు ఆ భవనాన్ని సిమెంట్ ఎక్కడికి ఉన్నాడో నాకు చెప్పు కట్టించిన ఎవరో చెప్పు ఆ భవనంలో ఎవరు నివసించాలని కట్టించాడో చెప్పు ఇవన్నీ ఆన్సర్ చేయి నేను ఒప్పుకుంటాను చెట్టు అంటావా దేవుడు దానికి విత్తనం వేసింది నీళ్లు పోసింది ఎవరు కంచె నాటింది ఎవరు ఎవరి చెట్టు చెప్పు ఏమీ లేదు కారణం ఏంటో తెలుసా అవన్నీ కూడాను నానావిధం చిత్రం విచిత్రం వివిధం చిత్రం అలా కనపడుతూ ఉందే కాని వాస్తవానికి అక్కడ అవి ఏవి లేవు గోడ ఒక్కటే ఉంది అవి ఏమీ లేవు గోడ ఒక్కటే ఉంది ఇక్కడ కూడాను త్రాడు ఒక్కటే ఉంది పాము లేదు అది లేచినట్టుగా ఆడినట్టుగా బుసగొట్టినట్టుగా కూరలు ఉన్నట్లుగా నువ్వు అనుకోవచ్చేమో కానీ అక్కడ ఉండేది మాత్రం త్రాడే అలాగే అద్వితీయమైనటువంటి బ్రహ్మము సతద్వైతము ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అదే ఉంది దాంట్లో ఇవన్నీ కూడాను కల్పయేత్ కేవలం కల్పించబడ్డాయి అంతేగాని ఇంకొక విధంగా కాబట్టి ఇప్పుడు చూడండి గోడలో మొత్తం ఇవి కల్పించే వల్ల మనకు గోడ తెలియడం లేదు రంగులు మాత్రమే తెలుస్తూ ఉన్నాయి సార్ రంగులు మాత్రమే తెలుస్తూ ఉన్నాయి అట్లాగే ఇక్కడ ఏదైతే కల్పయతి ఇవ కల్పయతి ఈ ప్రపంచం కల్పించబడడం నామ రూపాలు మాత్రమే తెలుస్తున్నాయి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ తెలియడం లేదు తెలియడం లేదు గోడెట్లాగైతే తెలియడం లేదు అద్వితీయ బ్రహ్మం తెలియడం లేదు అర్థమవుతుంది ఈ రూపాలన్నీ ఎట్లాగైతే తెలుస్తున్నాయో ప్రపంచంలో కూడా రూపాలు తెలుస్తున్నాయి గోడ మీద రూపాలు తెలిసాయి వాటి నామాలు తెలిసాయి ఇది నామరూపాలు ఇది నామరూపాత్మకమైనటువంటి జగత్ అది రంగుల చేత సృష్టించబడింది ఇది మాయ చేత సృష్టించబడింది అంతకన్నా ఇంకేమీ లేదు ఇదే మాయా ఇదే సంసారం ఇదే మాయా సంసారం ఇది మాయా సంసారం ఇంకేమీ లేదు వివిధం చిత్రం కాబట్టి సంసారస ఉపనిషత్తు సంసారస్య వైచిత్ర్యం నామ సంసారం అనేది విచిత్రమైనటువంటి పేరు అంటాడు ఎందుకని లేకనే ఉన్నట్టుగా కనపడుతూ ఉండడం ఉన్నదానికి పేరు ఉండొచ్చు కానీ లేనిదానికి ఏం పేరు కాబట్టి అసంగే అద్వితీయే నిర్వికారే అసంగే రెండో వస్తువు లేదు సంగత్వానికి అద్వితీయే రెండో వస్తువు లేదు ఏకమేవో అద్వితీయం బ్రహ్మ నిర్వికారే వికారం చెందడానికి అది నిర్వికారం ఏ విధమైనటువంటి మార్పులు లేనిటువంటిది దాంట్లో ప్రతియమానత్వాత ఇది కల్పించబడింది ఇదంతా కూడాను కాబట్టి ఒకే గోడలో ఇవన్నీ కూడా ఎట్లాగైతే కల్పించబడ్డాయో నానా వివిధ రూపాలన్నీ కూడా కల్పించబడ్డాయో అట్లాగే అద్వితీయమైనటువంటి బ్రహ్మమునందు ఇవన్నీ కూడా కల్పించబడ్డాయి కథం ఎట్లా కల్పిస్తారు స్వామిజీ కాబట్టి వియతి వియతి వియతి అంటే ఆకాశం వియతి తల మలినా ఉపనిషత్ వియతి తల మలినాదివత్ వియతి ఆకాశ ఇది వియతి అంటే ఆకాశ గగనం తల తలే గగనతలే గగనతలే గగనతలే అంటే ఆకాశే మలినాదివత్ నీలవర్ణాధివత్ మలినాధిపతి అంటే నీలవర్ణాధివత్ కాబట్టి ఒకేటి ఆకాశంలో ఏ రంగు లేనటువంటి ఆకాశంలో నీలివర్ణం ఎట్లాగైతే గోచరిస్తూ ఉందో బ్లూ అనేది లేదు బికాస్ ఇట్ ఇన్ఫినిట్ అనంతమైంది కనుక నీకు అలా కనపడుతూ ఉంది నీలివర్ణంతో కనపడుతూ ఉంది కానీ ఆకాశానికి అనంతం అనేటువంటిది లక్షణమే కాని అందులో రంగు అనేటువంటిది లేదు నీకెక్కడైతే కనపడకుండా ఉంటుందో అది రంగు అందువల్ల సముద్రాన్ని చూస్తే అనంతంగా కనపడుతుంటది కదా నీలివర్ణంతో ఉంటుంది ఆకాశాన్ని చూస్తే అనంతంగా ఉంది కదా నీలివర్ణంతో ఉంటుంది అందుకని కృష్ణుడు నీలమేఘ్యాముడు ఎందుకంటే ఆయన అనంతుడు గనక అనంతుడు గనక నీలమేఘ్యాముడు అది విషయం నీలివర్ణంలో ఉండేటువంటి అద్భుతమైన రహస్యం కాబట్టి గగనతలే ఆకాశంలో ఆకాశే గగనతలే నీలవర్ణాధిపత్ మరినాధివత్ ఇక్కడ కూడాను ఇవన్నీ కూడా కల్పించబడ్డాయి కాబట్టి ఈ మాయ అనేటువంటిది ఏదైతే నువ్వు ఉన్నవో కల్పయతి ఇవ కల్పయతి మాయ అనేది ప్రత్యేకంగా ఉందని కాదు కార్యాన్ని మనం కారణాన్ని ఊహిస్తున్నాం తీరా వస్తువును తెలుసుకున్న తర్వాత వస్తువు నిర్ధారణ జరిగిన తర్వాత సత్య నిర్దేశం జరిగిన తర్వాత మాయ దాని అంతా తానే తొలగిపోతూ ఉంది కాబట్టి ఆ మాయ యొక్క వికారాలే వివిధ క్రియా ఇక్కడ చూసాం కదా ఏం కల్పిస్తూ ఉంది వికారాలు కల్పిస్తూ ఉంది ఆ వికారాలు ఏమిటి స్వామీజీ అంటే రెండవ ప్రకరణం అంతా అదే కదా పంచభూతాలు పంచభూతాలన్నీ వికారాలే మాయ యొక్క వికారాలే ఈ పంచభూతాలన్నీ కూడా ఈ పంచభూతాలన్నీ కూడా ఎప్పుడైతే వికారాలే అని అన్నావో వివిధ క్రియా ఇవేమవుతాయి అధిష్టానం అవుతుంది ఆరోపమవుతుంది అచ్చా కాబట్టి పంచభూత ప్రకరణంలో ఇప్పుడు ముఖ్యమైన ప్రధానమైన కీలకమైన విషయం ఏంటంటే పంచభూతాలు ఏవైతే ఉన్నావో ఇవి కూడా ఆరోపాలే ఎందుకో తెలుసా దీనికి కారణమే ఆరోపం దీని కారణం ఆకాశం కదా ఆకాశానికి కారణం మా అత ఆకాశ కాబట్టి మాయ ఏదైతే ఉందో అదే ఆరోపించబడినప్పుడు కారణమే ఆరోపమై ఉండదు కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా కార్యాలన్నీ కూడాను ఆరోపాలే గాని ఇంకోటి అయ్యేందుకు అవకాశమే లేదు ఆరోపాలు ఎప్పుడైతే ఉన్నాయో దేని ఎంతైతే ఆరోపించబడ్డాయో ఆ స్వరూపం ఉండాలి ఆ స్వరూపమే బ్రహ్మ దాని నుంచే సమస్తం రావాలి కాబట్టి ఈ వికారాలు ఇప్పుడు చూడండి ఈ పాంచభౌతికమైన ప్రపంచం ఏదైతే ఉందో ఇక్కడ పంచభూతాలు ఏవైతే వికారాలు కనపడుతున్నాయో మొదట కనపడేది ఐదే ఆ ఐదే ఐదు వందలు ఐదు లక్షలు ఐదు కోట్లు అట్ల ఇప్పుడు రూపాలు కదా వాస్తవానికి ఏ రూపం దగ్గరికి పోయినా ఈ ఐదు కన్నా ఇంకేమి లేవు మీకు ఫైవ్ ఎలిమెంట్సే ఎలిమెంటల్ వర్ల్టీస్ అందువల్ల ఈ ఐదే ఉంటాయి కాబట్టి మొదట ఉన్నది ఐదు వికారాలే తర్వాత ఏదైనా అంతే కాదు అద్వైతం తప్ప ఇంకెక్కడైనా వికారం వికారంతో వికారం వికారం వికారం వికారం ఒకడు బెండకాయ నో వికారం చిక్కుడుకాయ జాయిండ్ వికారం స్టార్ట్ తర్వాత ఇంకంత పచ్చిమిరప పోతా ఉంటాయి దట్ ఈస్ సంసార్ అర్థమవుతుంది ఎక్కడ ద్వైతం స్టార్ట్ అయిపోతుందో అక్కడి నుంచే వికారాలు ఉంటాయి కాబట్టి ఈ వికారాలు ఏవైతే ఉన్నావో ఏది పంచభూత అలా ఏవైతే వికారాలు అన్నా గనక ఈ వికారాలు ఆరోపమని నువ్వు మొదటి తెలుసుకోవాలా బ్యూటీ ఇవి ఆరోపం అనేది తెలుసుకున్నావా దేని మీద ఆరోపించబడిందంటే సద్వస్తువుని సదద్వైతం ఏదో దాని హిందు అద్వితీయ వస్తువుని ఇవి ఆరోపాలని తెలిసిపోతే పాములాగా ఎగిరిపోతాయి అప్పుడు బ్రహ్మము రజ్జువులాగా సుస్థిరంగా ఉంటుంది అప్పుడు నీకేంటో తెలుసే ఈక్వేషన్ అయమాత్మ బ్రహ్మ ఆ బ్రహ్మము నేనే కాని రెండవది కాదు అనేటువంటి అద్భుతమైనటువంటి అమృతానుభూతి అద్వైతానుభూతి అక్కడ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని ఇప్పుడు తొలగించాలా చూసారా ఇంకా లాబరేటరీలో ఎంటర్ అయ్యాము ఇప్పుడు ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక్కోటి తొలగించుకుంటూ పోతాం కాబట్టి వికారాలు ఇన్ని ఉండొచ్చేమో కానీ ఆదికి పోతే ఎన్ని మొత్తం వికారాలు ఐదు ఐదుట్లో మొదటిది ఏంటి అదిగో మొదటి వికారం ఆకాశం ఎందుకని ఆత్మన ఆకాశ సంబూత అత ఆకాశ సంబూత ఆత్మన ఆకాశ సంబూత మొదటి వచ్చినటువంటిది ఆకాశమే కాదు ఆకాశం ప్రథమ వికారం ఆకాశం ప్రథమ వికారెట్స్ రిమూవ్ దట్ ఆో వికారోవకాశస్వకాశోస్ తాశేప్యనుగచ్చతి ఆద్యో వికార ఆకాశ ఆద్య ప్రథమ ఆరంభం మొదట్లో ఆద్య ప్రథమ వికార్య విశేష కారణం మాయ ఆకాశం కార్యం కాబట్టి కార్యవిశేషమిది ఒక అర్థం చేసుకోండి కార్య కదా అందువల్ల ఆద్య వికారంటే ప్రథమ కార్య విశేష ఆకాశ వన్ సెంటెన్స్ మొదటి వికారము ఆకాశము ఆద్య మొదటిది వికార్య విశేషం ఏదైతే ఉందో అది ఆకాశము కాబట్టి వికార అంటే కార్య కదా అది నామరూపాత్మకం నైనా అది వికారాల్లో నామరూపాత్మకమే కదా ఇప్పుడు ఆకాశం వచ్చింది ఆకాశానికి రూపం లేకపోవచ్చేమో నామం లేదా నామం అంటే గుణం ఉంటుంది దాని ధర్మం ఉంటుంది చెప్తాం ఇప్పుడు ఆకాశం అంటే ఏంటని మీరు చెప్పండి ఆకాశం అంటే ఏంటి అవకాశ ప్రదాతులు ఆకాశ చూడు నేను చెప్పాము మిమ్మల్ని తెలుసు అవకాశాన్ని ఇచ్చేది కనుక ఆకాశం దాని గుణం అది దాని ధర్మం నామరూపాలు వచ్చేస్తూ కాబట్టి ఆకాశము అని ఎప్పుడైతే నువ్వు పిలిచావో మొదటి వికారము ఆకాశము స్వామీజీ ఓకే నాయన ఆకాశము అనేది నామము ఆకాశము అనేది నామము రూపం ఏంటి చెప్పండి అవకాశాన్ని కల్పించడమే ఆకాశము నామం అవకాశ ప్రదాతృ అవకాశాన్ని కల్పిస్తూ కదా అదే రూపం ఏదైనా పోయి ఆకాశంలో చేరిపోతుంది కదా దాని రూపాన్ని పొందుతుంది కదా పొందుదా ఒక నాలుగు పక్షాలు ఉండే ఒక డబ్బాను తీసుకొచ్చి పెడితే దాంట్లో ఉండి ఆకాశం కదా ఇప్పుడు దాని రూపం ఏంటో చెప్పండి ఆకాశం లోపం ఉండే ఆకాశం రూపం చదరం కదా కుండలోకి వస్తే వలయం కదా గోళం కదా అది అది రూపమే కదా గుండ్రంగా ఉండడం రూపం చదరంగా ఉండడం రూపం చదరంగా కనుక ఒక పాత్ర ఉంటే అందులో ఆకాశం ఉంటే ఇప్పుడు మఠ ఆకాశం గది ఉంది గది చదరంగా ఉంది దాంట్లో ఆకాశం ఉంది మఠాకాశం అన్నాము మఠాకాశం ఏ రూపంలో ఉందంటే చదరం అని చెప్తావు కదా చెప్పవా మరి ఘటాకాశం గుండ్రంగా ఉంది స్వామి గుండ్రంగా ఉండడం రూపం సదరంగా ఉండడం రూపం ఆకాశము నామము ఆకాశము నామము అవకాశము రూపము ఈ నామ రూపాలే ఉండేది కాబట్టి మొదటి వికారమైనటువంటి ఫస్ట్ సెంటెన్స్లో ఉన్నాను మొదటి వికారమైనటువంటి ఆకాశంలోనే నామరూపాలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి అది అద్య వికార ఆకాశ సో అవకాశ స్వరూపవాన్ సహ అవకాశస్వరూపవాన్ సహ ఆకాశ దాని స్వరూపం ఏంది అంటాడు రూపం ఏంటి అవకాశ స్వరూపవాన్ అవకాశ ప్రదాతృ అవకాశాన్ని కల్పించేది కనుక ఆకాశము అది దాని యొక్క స్వరూపం అంటే రూపం ఏంటన్నా ఆకాశం అనేది నామో పేరు నామో ఈ స్వరూపం ఇది ఈ రూపం కాబట్టి సవకాశస్వ రూపవాన్ అంటే అవకాశ ప్రదాతృ ఆకాశన్ ఆకాశోస్తితి సత్తత్వం ఆకాశ అస్థి సత్తత్వం వెరీ ఇంపార్టెంట్ అక్కడ సంధి ఉన్నదంత అక్కడే ఉంది ఆకాశ అస్థితి సత్తత్వం ఆకాశేపీ అనుగచ్చతి ఆకాశేపీ అనుగచ్చతి ఇప్పుడు మనం మాట్లాడేది దేని గురించి ఆకాశానికి అది ఉందా లేదా ఆకాశ అడ్ లైన్ ఆకాశోస్తి ఆకాశ అస్తి ఇది అని అక్కడికి అయిపోయింది సెంటెన్స్ ఆకాశము ఉన్నది స్పేస్ ఈజ్ కరెక్ట్ అది ఆకాశ అస్థి ఆకాశము ఉన్నది తెలుగు స్పేస్ ఈజ్ ఇంగ్లీష్ ఆకాశ అస్తి సాంస్క్రిట్ క్లియర్గా ఉండదు ఆకాశ అస్థి స్పేస్ ఈస్ ఆకాశము ఉన్నది ఇట్ ఇస్ ఎ సెంటెన్స్ అని అన్నప్పుడు విచిత్రం ఏంటంటే అస్థి ఇది సత్తత్వం సత్ తత్వం తత్వం స్వరూపం దేని యథార్థ స్వరూపం సత్ యొక్క యథార్థ స్వరూపం ఆకాశేపి ఆకాశములో కూడా అనుగచ్చతి అనుసరిస్తూ ఉంది ఆకాశమును అనుసరిస్తూ ఉంది అనుగచ్చతి అనువర్తతే అనువర్తతే ఇది అనువర్తనం అనుసరించడం అనువర్తనం అంటే అనుసరించడం అంటే ఒకరు పోతులు ఉన్నారనుకోండి వర్తనం దాన్ని అనుసరిస్తూ పోతూ ఉంటే అనువర్తనం గచ్చతి అనుగచ్చతి లాగా ఇప్పుడు ఏంటంటే విషయం థర్డ్ ఇంపార్టెంట్ ఆకాశ అస్థితి ఆకాశము ఉన్నది అనేటువంటి వాక్యములో ఆకాశము ఉన్నది అని పలికినప్పుడు అంతే సెంటెన్స్ ఇంపార్టెంట్ సెంటెన్సే ఇది ఒక పది శ్లోకాలు నడుస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆకాశ అస్థి అది ఇంపార్టెంట్ ఇప్పుడు హెడింగ్ ఆకాశ అస్తి స్పేస్ ఇస్ ఆకాశము ఉన్నది అని అన్నప్పుడు చూడ్డానికి రెండు పదాలు ఉన్నాయి ఒకటే విషయం ఉన్నది ఏది ఆకాశం ఎవరు ఉంది అతిథులే ఆకాశము ఉంది ఈ రెండు పదాలను నేను కూర్చో ఆకాశం ఏంటి ఇప్పుడు ఉంది ఉన్నది ఇది బ్లండర్ This will create the samsar. This <laughs> is the one that is Shastra. Akashaha asthi. Annappudu. Asthi what is it? That is Sat. What is the one? Tattvam. That is the one. That is the one. That is the one. That is the one. Akashaha akashamu. ఉన్నది ఈ ఉన్నది అనేది ఇంపార్టెంట్ అసలు ఇది గనక తీసేస్తే ఆకాశానికి అర్థమే లేదు ఆకాశం ఉంది కాబట్టి రెండు పదాలు ఉన్నప్పుడు రెండు పదాలు ఉన్నప్పుడు రెండు కలిపి ఒక వాక్యం అంటున్నాం మనం రెండు కలిపి ఒక వాక్యం అంటున్నాం ఇప్పుడు రాముడు మామిడి పండు అన్నాడు అనుకోండి ఇప్పుడు అవి రాముడే మామిడి పండు అండి రాముడు తినదా సీ ద పాయింట్ రాముడు మామిడి పండు అన్నామనుకోండి రాముడి వేరు మామిడి పండు వేరు కదా ఇక్కడ ఆకాశ అస్థి ఆకాశము ఉన్నది అనేటువంటి స్టేట్మెంట్లో అస్థి అనేది ఉంది ఇప్పుడు అస్థి ఈ అస్థి అనేది సత సత్వం సత్తత్వం అంటే ఇంత ముందు చూసారు చూసారా సత్తత్వే ఆశ్రితా శక్తి అయం శక్తి మాయాశక్తిహి సత్తత్వే ఆశ్రిత చూచాం కదా మనం ఫస్ట్ శ్లోకంలో ఈరోజు ఇప్పుడు అయ్యా ఆకాశం ఉంది అని అన్నప్పుడు దాంట్లో ఆకాశమైనా అది ఉండేది ఆ మాటలో లేక ఆకాశంతో పాటుగా సద్వస్తువు మనం ఇప్పుడు తెలుసుకున్నామే సత్తు యొక్క అంశ అన్నామే ఆ సదంశము కూడా ఉందేమి లాజిక్ సద్వస్తువు ఉండలే సద్వస్తువు కూడా ఉందే లేక ఆకాశమే ఉందా ఏంటి స్వామీజీ ఆకాశం ఉన్నదంటే ఆకాశమే కదా ఉంది అని ఉంది కదా ఉంది కదా అనేది కూడా ఉంది కదా నాయనాని ఉంది స్వామీజీ ఆకాశము ఉంది అని నువ్వు అన్నప్పుడు ఉండేది ఆకాశమే గనక అయితే నువ్వు ఆకాశం ఉంది అనేటువంటి వాక్యంలో నేను తప్పుపట్టడం లేదు ఉండేటువంటిది గనక ఆకాశమే అయితే తత్వం అంటే యథార్థ స్వరూపం గనక దట్ ఈస్ ద రియాలిటీ అప్పుడు ఆకాశ ఈస్ ద రియాలిటీ స్పేస్ ఈజ్ ద రియాలిటీ అవుతుంది ఉన్నది ఆకాశమే అయితే ఆకాశం సత్యం ఆకాశం గనక సత్యం ఇది ఎప్పటికి పోవడానికి అవకాశమే లేదు బట్ స్పేస్ ఈస్ కొలాప్స్ వేదాంతం అవసరం లేదు సైన్స్ తా టైమ్ ఈజ్ కొలాబ్సబుల్ స్పేస్ ఈజ్ కొలాబ్సబుల్ కాబట్టి ప్రళయంలో ఆకాశం లేదు ఆకాశం ఉంది అని ఎప్పుడైతే నువ్వు అన్నావో అది లేనప్పుడు ఏముంది ఊరికే మీకు అర్థం కావడానికి అంటున్నా కాబట్టి ఆకాశ అస్థి ఇది అని ఆ ఆకాశంతో పాటుగా ఉన్నది ఏదో అది కూడా ఉన్నట్లుగా ఉంది కదా ఉన్న సత్యం ఏదో తత్వం ద రియాలిటీ అది ఆకాశంతో చేరినప్పుడే ఈ ఆకాశం అనేటువంటి దానికి అస్తిత్వం వచ్చింది లేకపోతే ఇట్ హ్యాస్ నో అస్తిత్వం ఎగ్జిస్టెన్స్ ద స్పేస్ బై ఇట్ సెల్ఫ్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ అట్ ఆల్ ఆ ఉన్నదేదో సత్యం అది చేరితేనే దీనికి ఎగ్జిస్టెన్స్ గోడ చేరితేనే అది భవనం గోడ చేరితేనే అది వ్యాలీ గోడ చేరితేనే అది కాబట్టి పచ్చి ఉన్నది అని నువ్వు చెప్పినప్పుడు నేను కాదనడం లేదు కానీ ఆ ఉన్నది ఏదో అది ఉండబట్టే దాని మీద పక్షి కనపడుతూ ఉంది కనుక ఉన్నదనే నీ వాక్యాన్ని నేను కాదనడం నాకు కూడా కనిపిస్తూ ఉంది ఆ ఉన్నది పక్షి కాదు గోడ సరే ఉండు గోడ తీసేస్తావు వేయ్ పక్షి నువ్వు పక్షి ఉన్నదంటే నేను కాదనడం లేదు కానీ నీ పక్షి ఉంది పక్షి ఉండడంలోనే గోడ కూడా ఆకాశం ఉంది ఆకాశంతో పాటుగా ఆకాశం ఉంది అని నిర్ణయం సతద్వైతం ఏదైతే ఉందో అది దీంతో కలిసి ఉండడం వల్లనే ఇది ఉంది అని లేకపోతే ఇది లేనిది అవుతుంది అది ప్రూవ్ చేస్తా ఇప్పుడు చూడండి ఆకాశహాస్తి ఆకాశం ఉంది ఇప్పుడు అర్థమైందే ఎక్కడంద స్వామీజీ దీంతో కలిసి అదిగో ఉంది కదా ఎక్కడ స్వామిజీ ఉంది అంటే కదా బాబు అవును అస్తి ఉంది ఉంది అనేది దేని లక్షణం అది ఉంది లక్షణం సత్తు లక్షణం సత్తు యొక్క లక్షణం అది ఉండేది ఇది కాదు ఆకాశం ఉంటుంది లేకుండా పోతుంది సత్తు లేకపోతే ఆకాశం లేదు ఆకాశం లేకపోయినా సత్తుంది అందువల్ల నేను ఇప్పుడు ఆ రెండింటినీ రెండు పదాలు వాడాడు కదా ఆ రెండు పదాల్లో ఒకటి సత్ ఉంది రెండవది ఆకాశం స్పేస్ చూడండి ఇది ఎగ్జిస్టెన్స్ ఉంది ఎగ్జిస్టెన్స్ ఇది స్పేస్ సో స్పేస్ ఎగ్జిస్ట్ అంటున్నావు నేను కాదని స్పేస్ ఈజ్ సో ఎగ్జిస్టెన్స్ అండ్ స్పేస్ are not synonymous terms. Parayipadalavi, Kumarud antae Thanayud annaittu ga, Marjalaam antae Bedalam annaittu ga. Cheppeyndi, Kukka antae Shunakam annaittu ga. Parayipadalavi, khaadu, Uundi aneithi vairu, Akashama aneithi vairu. Andhuali nenei jepthu nanu, they are not too synonymous terms. Bukkuun tara? Eh? Hence, they indicate to different objects. They indicate to different objects. Therefore, for enquiry it is the topic. Ataha vicharha karta vyaha. Saman arddhal kavevi. Ek arddhan kaadu. Akashaha asti. Asti anid akashan gaadu. Akashava anidhi asti kaadu. Irinditni kalpi akashaha asti antunna unu. ఆకాశం ఉంది ఆ ఉంది ఎక్కడ ఉంటే అది ఉంటుంది ఆకాశము ఉంది ఓకే లడ్డు ఉంది ఓకే సరేనా క్యాబేజీ ఉంది ఓకే లగేజీ ఉంది ఓకే అర్థమవుతుంది ఏది ఉంది అన్నా ఉంది అనేది ఉండాలి ఆ ఉంది అనేది దేనికి సంబంధించింది సత్కు సంబంధించింది ఎగ్జిస్టెన్స్ ఇది మైనస్ ఎగ్జిస్టెన్స్ మ్యాథమెటిక్స్ మైనస్ ఎగ్జిస్టెన్స్ స్పేస్ ఈజ్ నథింగ్ డూ అగ్రీ దిస్ స్పేస్ ఈజ్ స్పేస్ ఉంది మైనస్ ఎగ్జిస్టెన్స్ ఐ రిమూవ్ ది ఈజ్ అప్పుడేం చెప్తావు నువ్వు స్పేస్ వాట్ ఈస్ స్పేస్ అయిపో మైనస్ ఎగ్జిస్టెన్స్ స్పేస్ ఈస్ నథింగ్ మైనస్ స్పేస్ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్ సత్తా లేకపోయినా ఇది ఉండదు సత్తా లేనప్పుడు ఆకాశము లేదు ఆకాశము లేకపోయినా సత్తా ఉంది ఇప్పుడు మీరు అదే ఆకాశ అస్తి నైనా ఆకాశ అస్తి అస్తి దిశ ఇప్పుడు ఆకాశ అంటావు ఏంటి ఆకాశం అస్తి ఉంటేనే అస్తి మైనస్ అస్తి ఆకాశ నాస్తి మైనస్ ఆకాశ అస్తి సదా అస్తిన్ ఫోర్ చూడండి ఎంత చక్కగా ఉంది మూడోది ఆకాశ అస్థితి సత్తత్వం ఆ సత్ అనేటువంటి సత్యరూపం ఏదైతే ఉందో అది ఆకాశ అపి ఆకాశేపీ అనుగచ్చతి ఆకాశంలో అది అనుసరించిపోతానే ఉంది అది కూడా ఉండాల్సిందే ఏది ఉండినా ఏ లేదు ఏది ఉండినా సత్తు ఉంటేనే అది ఉంది లేకపోతే లేదు ఈ దేహం ఉంది ఇప్పుడు ఏమర్థం కదా ఈ దేహం ఉంది ఏది ఉండడం వల్ల ఉంది అంతే అదే సత్ ఆత్మ సత్ అర్థం అత అది లేదనుకో ఇది ఇది లేకపోతే అది ఎంత బాగా కాబట్టి ఆకాశ అస్తి ఇది సత్తత్వం ఆకాశేపీ అనుగచ్చతి అనువర్తతే అనుసరిస్తూ పోతూ ఉంది కాబట్టి ఉన్నది అనేది సద్వస్తు స్వభావము అస్తి అనేది సద్వస్తుభావము కాబట్టి ఆకాశము ఉంది అన్నప్పుడు ఆ సద్వస్తుో ఆకాశంలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది కాబట్టి ఆకాశ అస్థి అస్థి అస్థి సత్తత్వం సత్తత్వం అస్థి అది ఎడ అంటే సత్తత్వే ఆశ్రిక్తి నైనా ఇంత ముందు శ్లోకంలో సత్తత్వే ఆశ్రి శక్తి అని యాభై తొమ్మిదో శ్లోకంలో చూసాం కదా అట్లాగే ఇక్కడ సత్తత్వే ఆకాశ ఆశ్రిత అంతే ఇంకేం లేదు ఆశ్రిత ఆకాశ దాన్ని ఉంది కాబట్టి ఆకాశ ఆధ్య వికార ఆధ్య వికార ఆకాశ ఇది ఆకాశా ఆకాశ సన్ సత్తత్వం అస్తి ఆకాశం ఉన్నప్పుడు కూడాను ఆ ఉన్న సత్యం ఏదైతే ఉందో సత్ సతద్వైతం అది ఉంది ఎలా ఉంది అది ఉంది రూపంలో ఉంది ఆకాశం ఉంది అంటున్నావు కదా ఆ ఉంది అనేది దేనికి సంబంధించింది అది ఉంది అనేది ఆకాశానికి సంబంధించింది కాదు ఉంది అనేది కనుక ఆకాశానికి సంబంధించింది అయితే ఆకాశం ఎప్పుడూ ఉండాలి కాబట్టి ఉంది అనేది సత్ ది రియాలిటీ ఆఫ్ సత్ దానికి సంబంధించింది మీకు భక్తి తత్వం నేను చెప్పేటప్పుడు ఇదే అర్థం కాక స్వామిజీ అది ఇది భక్తి దాంట్లో నేను ఒక మాట అనేవాడిని ప్రపంచం యొక్క అర్థం ప్రపంచంలో లేదు ప్రపంచం యొక్క అర్థం పరమాత్మలో ఉంది అది బాగా అర్థం వెళ్ళా మీకు అదే కదా ఇదే అద్వైతమైన ఎందుకు భయం ఎక్కడ డిఫరెన్స్ లేదు ప్రపంచం అర్థం ప్రపంచంలో లేదు ఎందువల్ల జగత అస్థి చూడు ప్రపంచానికే వచ్చావనుకో జగత అస్థి ఆ అస్థి దేనికి సంబంధించింది జగత్తు కాదు ఎందుకని జాయితే గచ్చతీతి జగత్ ఏదైతే వస్తూ పోతూ ఉంటుందో అది జగత్ ఇది అస్థేది ఇక్కడ కాబట్టి అస్థి సద్వస్తువుకు సంబంధించినటువంటిది ఏకమేవ అద్వితీయ బ్రహ్మానికి సంబంధించినటువంటిది బాగా అర్థం చేసుకోండి అంబు రుషయ ప్లీజ్ సత్తత్వం అస్తి ఇది సత్తత్వం ఏదైతే ఉందో ఆకాశేపీ అనుగచ్చతి ఈ బ్యూటీ జోన్ కాబట్టి నువ్వు ఆకాశము అన్నప్పుడు కూడా అపి కూడా ఆకాశ అపి ఆకాశేపీ సత్వత్వం అనుగచ్ఛతి అనువర్త అయ్యా నువ్వు ఆకాశం ఉంది అని చెప్పినా కూడాను ఆ సత్వ యొక్క తత్వం ఏదైతే ఉందో సదద్వైతం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అది దీన్ని అనుసరించిపోతానే ఉంది ఎందుకని అది లేకపోతే దీనికి అస్తిత్వమే ఎగ్జిస్టెన్సే లేదు అర్థం కదా చెప్తాను చూడండి వస్త్రే తు అను తు కార్యే తంతు అనుగచ్చతి ఇప్పుడు తంతు కార్యం తంతు అంటే దారం దారం యొక్క కార్యం ఏంటి వస్త్రం దారం కారణం తంతు కార్యే ఈ కారణం ఉందో దీని కార్యంలో ఉండవు ఎవరుండరు తంతు అనుగచ్చది కాబట్టి నువ్వు దారంతో వస్త్రాన్ని కనుక నేసుకుంటూ బోతే. పడుగుపేక వస్త్రం ఎంత దూరం పోతూ ఉండినా దానికి కారణమైనటువంటి తంతువు థ్రెడ్ ఫైబర్ దాంట్లో ఉండాల్సిందే లేకుండా ప్రశ్నే లేదు ఘట కార్యే మృతు అనువర్తతే అనుగచ్చది మృతు అనువర్తతే కాబట్టి ఘటం అనేది కార్యమే కదా కార్యరూపం కదా అయం ఘట కార్య విశేషం కదా కాబట్టి కుండ ఉంది అని అన్నప్పుడు మనకు అది రావాలా కుండ రావాలి ఘట అస్తి అని అన్నప్పుడు కుండ ఉంది అని అన్నప్పుడు ఆ ఉంది అనేది ఏంటి సత్ కదా ఇక్కడేంటి ఘట కార్యంలో మృతుంది ఇప్పుడు ఘట అస్తి అంటే నేను అడుగుతా ఇప్పుడు బాగా అర్థం ఘటహస్థి అంటే ఏంటంటే ఘటహ కుండే ఉంది కుండ ఉంది నీ ముందర నేను పగల కొట్టేస్తాను దాన్ని ఇప్పుడు అడుగుతాను కుండ ఏది లేదు అని చెప్పాను మరి ఉంది అంటే ఉందినది లేకుండా ఎట్లా పోది ఉన్నది లేకుండా ఎట్లా పోదు ఏది ఉందో అది నీకు తెలియలేదు మృతేవ అస్తి కాదు అయినా ఘటకార్యే మృతు అనుగచ్చితే అనువర్తే కాబట్టి కుండ అనేటువంటి కార్యంలో ఉన్నది ఏంటి మట్టి కాబట్టి మట్టి ఉన్న అనేది మట్టి ఇది నామరూపాలు ఉంటుంది పోతుంది ఇది పోయినా అది ఉంటుంది ఇది రాకముందు అది ఉంది ఇది పోయిన తర్వాత అది ఉంటుంది అది ఒక నామరూపాలతో తెలుస్తుంది జగత్ అర్థమైంది కాబట్టి ఆకాశ అస్థి అన్నప్పుడు ఘట అస్థి అనడంలో ఘట ఎట్లాగైతే కార్య మనకు తెలుస్తు ఆకాశం కూడా కార్య కాబట్టి మట్టి పాత్రలు ఉన్నా అందులో ఉన్నది మట్టి మట్టి పాత్రలు ఉన్నా అందులో ఉన్నది మట్టే మురుత్ అదే సత్ అదే సత్ వస్త్రాలు ఉండినా అందులో ఉన్నదంతా కూడాను దారమే తంతు క్లియర్గా ఉండాలి కాబట్టి ఆకాశ అస్తి ఆకాశము ఉన్నా అందులో ఉన్నది అనేది బ్రహ్మమే సద్వస్తువే క్లియర్ ఎన్ని డౌట్ సో ఆకాశ అస్థితి ఆకాశము ఉన్నది అని చెప్పినప్పుడు సత్తత్వం ఆ ఉన్నది ఏదో ఆకాశేపి అనుగచ్చతి కాబట్టి ఆకాశాన్ని అది అనుసరిస్తూ ఉంది అదే సత్ అదే అస్థి సద్స్తి అద్వయ రూపేణ సద్ అస్థి కాబట్టి ఆకా అస్తి కాబట్టి తత్ అస్తిత్వం సదద్వైతమేవా తత్ అస్తిత్వం నకాశ సదద్వైతం ఏ నా ఆకాశ ఇప్పుడు ఆకాశం ఏంటి చెప్పండి ఆకాశ కేవలం వికారేవలం వికారృద్కారట్టి యొక్క వికారమే ఆకాశం ఆద్య వికారా చూడండి మృత్యు యొక్క వికారమే కుండ మొదట మాయ యొక్క వికారమే ఆకాశం వికారి మాయ వికారము ఆకాశము వికారి మట్టి వికారము కుండ కార్య విశేషము అంతేకేం లేదు కాబట్టి పాత్రలు పగిలిపోయినా కూడా మట్టి పాత్రలు పగిలిపోయినా మట్టి ఉంది బట్టలు చెరిగిపోయినా కూడాను దారం ఉంది ఆకాశాదులు అదృశ్యమైన బ్రహ్మము ఉంది ఎంత క్లియర్ కాబట్టి ఇప్పుడు చూడండి ఆకాశము ఉంది ఆకాశ అస్తి సత్ అస్తి ఆకాశ అస్తి సత్ అస్తి సత్ అస్తి రెండు ఒకటి కదా ఆకాశ అస్తి సత్ అస్తి ఆకాశ నాస్తి సత్ అస్తి ఆకాశము ఉంది సత్తు ఉంది ఆకాశము లేదు సత్ ఉంది క్లియర్ అది కాబట్టి ఎక్కడైనా సరే ఉంది అని చెప్పినప్పుడు ఆ ఉన్నది ఏది అని గనక నువ్వు విచారిస్తా అందువల్ల అత విచారర్తవ్య ఆ విచారించినప్పుడు ఆ ఉన్నది బ్రహ్మమే ఉన్నది తందో తంద అనుచారి బ్రహ్మ మొకట పర బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొకట పర బ్రహ్మ మొక్కట్రహ్మ మొక్కటే అద్వితీయం బ్రహ్మ ప్లేస్ కాబట్టి ఏ వస్తువును చూసిన కాదేది కాదేది బ్రహ్మదర్శనానికి అనర్హం న్యూ ఫిలాసఫీ ఇట్స్ అ డిఫరెంట్ పోయిటరీ కవిత కాదు సార్ ఇది కాదేది బ్రహ్మదర్శనానికి అనర్హం నువ్వు ఏ వస్తువునన్నా తీసుకుని రా బ్లేడ్ ఆఫ్ గ్రాస్ యూ కెన్ సి భగవాన్ ఇన్ ఇట్ కనిపించిన ఆకాశంలోనే నీకు బ్రహ్మం తెలుస్తూ ఉంటే ఆకాశహస్తి అంటే కనిపించే గడ్డిలో తెలీడా తీసుకుంట్రా చూద్దాం ఎట్లా లేడు ఇది సత్యదర్శనం ఇది సమదర్శనం ఇది జ్ఞానం అదవుతుంది కాబట్టి ఆకాశహస్తి ఉన్నప్పుడు ఇప్పుడు అర్థమైస్తుందే మీకు కాబట్టి ఆకాశము ఉంది బ్రహ్మము ఉంది ఆకాశము లేదు బ్రహ్మము ఉంది ఇప్పుడు చూడండి అది ఒకటి అది ఏకం ఏకస్వభావం సత్తత్వం ఆకాశో దిస్వభావక నావకాశ సతి వ్యోమ్ని సచైోపి స్థిత్వం జాగ్రత్త శ్లోకాన్ని ఏకస్వభావం సత్తత్వం ఇప్పుడు మనం చూసేదానికి సత్తత్వమే కదా ఏనాయన సత్తత్వం ఆశ్రిత్యాన్ని అక్కడి చూస్తున్నాం కదా కాబట్టి సత్ ఏదైతే ఉందో అది సత్యం తత్వం అంటే యార్థ స్వరూపం కాబట్టి సత్తు యొక్క యథార్థ స్వరూపం సత్యస్వరూపం ఏదైతే ఉందో అది ఏకస్వభావం సత్తత్వం ఏకస్వభావం అదే కదా ఏకమే అద్వితీయం సత్తారూపం ఏకస్వభావం అంటే ఏంటి సత్తారూపం సత్తారూపం అంటే ఏంది అవి ఉంది ఉంది అది ఏకమే అది ఇవి మారచ్చు ఇది మామిడి పండు ఉంది చపాతి ఉంది దోసె ఉంది గారె ఉంది పులిహోర నోట్లో నీళ్లు ఊరకపోతే ఉంది అర్థమవుతుంది ఇప్పుడు ఇవన్నీ మారుతూ ఉంటే ఉంది అనేది సదా ఉంది ఇవి మారుతున్నాయి వికారాలు మారుతున్నాయి అది మాత్రం మారడం లేదు ఇది కూజా అది కుండ అది గురుగు ఇది పిడత అది బాణ కానీ ఉండేది మాత్రం మట్టే మట్టేంత క్లియర్గా ఉందో ఏకస్వభావ సత్తత్వం ఆ ఉంది అనేది ఏదైతే ఉందో అది ఏకస్వభావ సత్తారూప ఏనాయినా క్లియరా ఏకస్వభావ ఇప్పుడు ఆకాశం దగ్గరికి వచ్చామనుకోండి ఆకాశోద్స్వభావక ఆకాశ దిస్వభావక ఆకాశంలో రెండు స్వభావాలున్నాయి ఆకాశంలో రెండు స్వభావాలున్నాయి స్వామీజీ ఏ స్వభావాలు రెండు ఎట్లా ఉన్నాయి స్వామీజీ ఆకాశాన్ని డెఫినేషన్ ఏమన్నారు మీరు అవకాశ అవకాశమునిచ్చేది ఆకాశ అవకాశాన్ని ఇచ్చేది ఉంది కదా ఆ ఉంది ఆకాశ అస్థి అన్నప్పుడు తమ చూడండి వెరీ క్రిటికల్ లాజిక్ ఆకాశ అస్థి అన్నప్పుడు అస్థి ఉంది అనేది ఉంది కదా అది సత్తా స్వభావం ఆకాశ స్వభావం ఏంటి అవకాశం అవకాశాన్ని ఇచ్చేది ఆకాశం ఇది అవకాశ ఆకాశ స్వభావం కాబట్టి ఆకాశంలో దిస్వభావక రెండు స్వభావాలు ఉన్నాయి ఏమిటో తెలుసా అవకాశాన్ని ఇవ్వడము సత్తారూపంగా ఉండడము అందువల్ల ఆకాశ అస్థి అస్థి సత్తారూపము ఆకాశ అవకాశ ప్రదాతృ ఇది ఒక స్వభావము అది ఒక స్వభావము ఇది ఒక స్వరూపము అది ఒక స్వరూపము కాబట్టి సత్తారూపం ఒకటి అవకాశ రూపం ఒకటి ద్విస్వభావక ద్వి రెండు స్వభావాలు అది ఏకస్వభావం ఏకస్వభావం అంటే సత్తారూపం దీంట్లో సత్తా ఉంది అవకాశ ఇచ్చేటువంటి లక్షణం కూడా ఉంది గనక కాబట్టి అవకాశ అవకాశ స్వరూపము సత్తాస్వరూపము రెండు ఉంది కాబట్టి ఆకాశ ద్వి ద్విస్వభావక దీనికి రెండు నావకాశ సతి వ్యోమ్ని సైషోపి ద్వయం స్థితం బాగా అర్థం చేసుకోండి సత సతి ఏదైతే ఉందో సత్తత్వే సతి ఉండ మూడో లైన్ సత్తత్వే అవకాశ నా నా అవకాశ ఇప్పుడు నావే పక్కన పెట్టుకుని కాశ అని పెట్ట అవకాశ నా అవకాశ ఇప్పుడు ఆకాశంలో అవకాశ స్వరూపం ఉంది కదా అవకాశ ప్రదాత్తులు కదా ఆయన ఇప్పుడు దీంట్లో దీంట్లో సత్ అది ఏకస్వరూపం గనక సద్వస్తువు ఏకస్వరూపం గనక సత్త రూపం గనక దీంట్లో అవకాశ ప్రదాతృ అనేటువంటి లక్షణం దీంట్లో ఉందే లేదు కాబట్టి సతహ అంటే సతీ బ్రహ్మణి సద్వస్తుని సత్తత్వే నా అవకాశ ఆ అవకాశ లక్షణం దీంట్లో లేదు వ్యోమ్ని ఆకాశే వ్యోమ్నే ఒక్కొక్క పదం దగ్గరకు అయిపోతా ఉంది సెంటెన్స్ బాగా జాగ్రత్త చూసుకున్నాయి ఉయోమునే ఆకాశే ఆకాశం విషయం ఎట్లా ఉంది అంటే సచైషోపి సచైషోపి సహ చైోపి సహ చదిగో సహ అంటే సద్వస్తుభావము చ మరియు ఏష అపి ఇదిగో ఈ భావము ఏ భావము అవకాశ భావం అది సచైషోపి దిస్ ఇస్ విద్యారణ్య కనుక వ్యోమిని ఆకాశే కాబట్టి సత్ అనేటువంటి దాంట్లో మాత్రం సత్ తత్వంలో అవకాశం అది లేదు అవకాశ ప్రదాత్తులు లేదు అది సద్భావం ఒక్కటే అందుకని ఏకస్వభావ సత్తత్వం సత్తత్వం ఏకస్వభావం సత్తారూపం అంతే ఈ ఆకాశ ఆకాశత్వం ఉంది ఏది అవకాశ అవకాశత్వం ఇది అందులో లేదు అది ఏకం అద్వితీయం కాబట్టి నా అవకాశ సతీ సతీ సద్వస్తుని అవకాశ నా అవకాశ లక్షణం అనేటువంటి దాంట్లో లేదు కానీ వ్యోమిని ఈ ఆకాశం ఉందో దాంట్లో సద్వస్తు భావము చ మరియు అపి ఏష అపి ఇది ఏది అవకాశ స్వరూపములే ఇది కూడా ఉంది కాబట్టి ద్వయం స్థితం ద్వయం ఈ రెండు ఉన్నవి కాబట్టి సద్భావము ఉంది అవకాశ భావము ఉంది సత్ అనేటువంటి స్వరూపము ఉంది అవకాశ ప్రదాత్ ఉంది ఇప్పుడు కారణం ఏంటి సత్ అది ఏక స్వభావ సత్తత్వం చాలా క్లియర్గానండి ఇది టూ మినిట్స్ సత్త్వం ఆకాశ ఏంటి అన్నప్పుడు సత్ స్వభావం అంటే సత్తత్వం ఆకాశ తరువాత స్వీయ స్వభావ అది ఏషి స్వీయ స్వభావ తన యొక్క స్వభావం తన యొక్క స్వభావం ఏంటి అవకాశం కదనే అయినా సత్తు యొక్క లక్షణము ఉంది దాంట్లో సత్తు యొక్క స్వభావము ఉంది తన స్వీయభావం కూడా ఉంది నేను కదా ఇంతకుముందు చెప్పింది మీకు ఆకాశ అస్థి అన్నప్పుడు అస్థి అనేటువంటిది యొక్క భావం ఆకాశ అనేటువంటిది అవకాశ ప్రదాతులు ఈ అవకాశ స్వభావం తన యొక్క స్వభావం స్వస్వభావం స్వీయభావం ఏష అపి కాబట్టి అది ఉంది సహా ఏష అపి ద్వయం స్థితం ఈ రెండు కూడాను అందులో ఉండయి కాబట్టి ఇప్పుడు చూడండి ఆకాశ అస్థితి వాక్యే ఆకాశము ఉంది అనేటువంటి వాక్యం మనం పలికినప్పుడు ఏం జరుగుతా ఉంది వ్యోమిని ఆకాశే సత్తత్వం అస్థి సత్తాస్వభావం ఉంది ఏషి అయం అవకాశ స్వభావ అపి స్థితం ద్వయం స్థితం ఓకే ఇప్పుడు ఒక్క పాయింట్ వినండి ఆయన ఆకాశ అస్థి ఇది కదా ఇంపార్టెంట్ పోతున్నాం ఇక నెక్స్ట్ మీటింగ్లో కూడా ఇదే ఉంటుంది ఆకాశ అస్థి అని అన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటి లే ఐ వాంట్ ఆన్సర్ ఆకాశం ఉంది అని అర్థమా కాదు ఆకాశ అస్థి అని అంటే వెర్భాటం చూస్తే ఆకాశము ఉన్నది అస్థి ఉన్నది ఆకాశ అస్థి క్రిటికల్ ఈ యొక్క సెంటెన్స్ అర్థం చేసుకోండి ఆపేస్తాను ఆకాశ అస్థి ఆకాశము ఉన్నది అంటే ఇది దాని భావం కాదు అంటున్నా ఆకాశ అస్థి ఆకాశము ఉన్నది అనేది దాని అర్థం కానే కాదు అస్థి అనే కారణం అస్థి అనే కారణం అస్థి అనే కారణం ఆకాశం అనే కార్యంలో ఉంది అని దాని అర్థం కాదా వెరీ క్రిటికల్ నో డౌట్ కాబట్టి ఆకాశ అస్థి ఆకాశము ఉంది అనే వాక్యము యొక్క అర్థం ఏంటి అంటే అస్థి ఉన్నది అనే కారణం ఆకాశం కార్యంలో ఉంది తంతుకార్యే తంతు అనువర్తతే. కాబట్టి ఘటకార్యే మృత్ అనుగచ్చతి ఆకాశం కార్యమా కాదా కార్యమే కదా కారణం కదా కాబట్టి ఆకాశకార్యే సత్ అనుగచ్చతే ఆకాశ అతి ఆకాశీ కార్య ఆకాశకార్యే సత్ అనుగచ్చతే అప్పుడే ఆకాశం ఉందనే లేకపోతే ఆకాశానికి అర్థమే లేదు ఉంది అనేది ఉంటేనే ఆ ఉంది అనేది మాత్రం ఆకాశానికి సంబంధించింది కాదు సద్వస్తువుకి సంబంధించింది కాబట్టి ఆకాశము కార్యం సత్ కారణం కాబట్టి ఇక్కడ ఆకాశ అస్థి ఆకాశము ఉంది అనేటువంటి దాంట్లో అర్థం ఏమిటంటే ఆ అస్థి ఆ ఉన్నది అనేది ఏంటి అర్థం చేసుకోవాలి ఆ ఉన్నది అంటే ఏదైతే ఉందో ఆ కారణము కార్యములో ఉంది బ్రహ్మము ఈ ఇప్పుడు కారణమైనటువంటి మట్టి కుండలో అయితే ఉందో కారణమైనటువంటి ఫ్యాబ్రిక్ వస్త్రంలో ఉందో కారణమైనటువంటి సద్రూపము ఆకాశములో ఉంది కాబట్టి జగత అస్థి జగత నామరూపాలకు సంబంధించింది అస్థి పరమాత్మకు సంబంధించింది అస్థి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణముద్య పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యా